ఈ పైన రెండు మూడు మంత్రాలు ఉన్నాయి వీటిలో మొదటి మంత్రాన్ని ఓపిగ్గా మనం దాన్ని దాన్ని సెటివ్ చేస్తే మిగతా రెండు మూడు మంత్రాలు సింపుల్గా అయిపోతాయి దీనికి దృష్టాంతం ఇస్తున్నారు సర్వము ఆత్మ అన్నదానికి దృష్టాంతం కాబట్టి ఒకప్పుడు ఏమవుతుందంటే దృష్టాంతం సింపుల్గా ఉంటుంది దార్ష్టాంతికం కఠినంగా ఉంటుంది అప్పుడు ఈ సింపుల్ దృష్టాంతాన్ని అడ్డుపెట్టుకుని ఆ దార్ష్టాంతికాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం దార్ష్టాంతికము అంటే ప్రతిపాదింపబడే తత్వానికి దార్ష్టాంతికము అంటే ఈ దృష్టాంతంతో మీరు దేనిని నిరూపించబూనుకుంటారో దానికి దార్ష్టాంతికము అంటే పేరు గుర్తుంటుందండి దార్ష్టాంతికము దృష్టాంతము దృష్టాంతం సింపుల్ ఇప్పుడు కుండ దృష్టాంతం మట్టి దృష్టాంతం చెప్పి ఆత్మ దగ్గరికి వచ్చా కాబట్టి మట్టి దృష్టాంతము ఆత్మ దార్ష్టాంతికము తెలిసింది కదా దృష్టాంతం సరళంగా ఉండాలి దార్ష్టాంతికం తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తాం కానీ ఇక్కడ కొంచెం దృష్టాంతమే కఠినంగా ఉంది ఏమండే మీ తెలుగు పుస్తకాల్లో అది నేను చాలా ఓపికగా కూర్చొని రాశాను చాలా ఒళ్ళు హోనం చేసుకుని రాశాను ఇంత పనైంది ఒక్క మంత్రానికి ఆ ఒక్క మంత్రం సెటిల్ అయిపోతే మిగతా మంత్రాలన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి మీరు దాన్ని జాగ్రత్తగా గొప్పల్ గారు కూడా జాగ్రత్తగా పరిశీలించారు ఆ రోజుల్లో కాబట్టి అది మీ ఎదురుకుండా ఉంది గమనించండి ఇప్పుడు నేను వ్యాఖ్యానం చేసేప్పుడు కూడా ఒళ్ళు దగ్గర చెప్పే ప్రయత్నం చేస్తాను మంత్రం అందా ముసా దుందుహే హన్యమానస్య ఈ వేదాంతులు వీళ్ళు భేరీ వాద్యం వీళ్ళు వాయ వాద్యగాళ్ళు కూడాను ఈ వాళ్ళికి వచ్చి వాద్యాలు వాయిస్తారు చూడండి వేదాంతులు లేని చోట ఏం లేదు అంతటా ఉన్నారు సో ఎక్కడో వినుంటారు మహర్షి సో ఆయన ఆ దృష్టాంతం వస్తున్న ఆయన నుండి నా ఆ వేదాంత డిండిమం శంకరుడే డిండిమం పేరు పెట్టారు ఇక్కడి వచ్చి ఉంటుంది అది నా శబ్దాన్ శబ్యా గ్రహణయా దుందుహేస్తు గ్రహణేనా గ్రహనేనా శబ్దో గృహీత అలా చదివితే అది ఏమీ అర్థం కాదు కాబట్టి దానికి ముక్కస్ ముఖార్థ అంటారు ఆ డూమువులు పెట్టేస్తే ఏమీ తెలియదు నేను డుమువులు పెట్టి చెప్పుకుంటారా అది ఎలాగంటే దుందుహిని మ్రోగిస్తూ ఉంటే బయట ఉండే శబ్దములను తెలుసుకున్నటకు శక్యము కాదు కానీ దుందుహిని గ్రహించుట చేత దుందు యొక్క మ్రోగించుట కూడా శబ్దము తెలియబడును ఏం తెలిసింది చెప్పండి ఏం తెలిసింది కొంచెం స్వామీజీ చెప్పారు ఒకసారి ఎలాగంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో ఒక బ్రిటిష్ ఆఫీసర్కి ఎవరిలో చెప్పారు కేనోపనిషత్తులు ఉన్నాయా అంత గొప్పది అదే కానీ మరొకటి లేదు అని ఎవరిలో చెప్తుంటే వెళ్ళినాడు కేనోపనిషత్తు కలకత్తా అప్పట్లో కలకత్తా రాజధాని అప్పుడు ఆ బ్రిటిష్ ఆఫీసరు వాకప్ చేశాడు ఏ కేనోపనిషత్తు నాకు చెప్పేయంటే ఎవరో పండితులు చెప్పాలంటే బాబా పండితులు ఉన్న వాళ్ళు పట్టుకునండి అంటే వాళ్ళు వస్తారు రాదు అంటే కొన్ని నేరే వెళ్తాను అంటే అప్పుడు పండితుణ్ణి కలకత్తా మహానగరంలో వేదాంత పండితుడిని పట్టుకున్నారు ఈయన వెళ్ళాడు ఆయన వెళ్ళి నాకు కేనోపనిషత్తులో ఈ ఈ మంత్రానికి అర్థం చెప్పండి అన్నట్టు ఆ ఏమిటా మంత్రం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే ఓకే that is whole purnaunte whole okay <laughs> oh, -O -O -E, whole do you okay choyali whole i in english ve chepalu enganna mari ee officer ki english lo chepal kada that is whole this is whole what all the four level from the whole arises the whole four laath four la odach chete purnasya purnamale taking the whole of the whole హోల్ ఎడ్ రిమైన్స్ పోర్లవేవా శిష్యతే హోల్ ఎలోడ్ రిమైన్స్ అని చెప్పాడు చెప్తే ఈ ఆఫీసు మతిపోయి ఏంటండి ఇదే ఉపనిషత్ పోల్ అండి అది అలా చూడండి అది ఏమీ అర్థం కాలేదు ఇంకొకటి ఉంది చెప్పండి ఓకే ఎస్యా మతం తస్య మతం మతం ఎస్య నవేదశ అది ఇకేం ఉపనిషత్తుంటే ఇలాగే ఉంటుంది చాలా చిన్న ఉపనిషత్ దాంట్లో కథ ఉంది ఆ కథ అంతా తీసేస్తే మిగిలిన మంత్రాలు ఓ డజన్ ఉంటాయి దాంట్లో ఓ మంత్రం ఇది వన్ హూ నోస్ డస్ నాట్ నో ద వన్ హూ డస్ నాట్ నో నోస్ వెరీ వెల్ అని చెప్పాడు ఆయన చెప్తే ఆఫీసరు ఇంకా మళ్ళీ ఆయన దగ్గరికి రాలేదు ఇంకా మళ్ళీ ఎప్పుడో ఉపనిషత్తులనే మాట కూడా ఎత్తలేదు ఏమిటి ఇలా ఉంటుందా ఉపనిషత్తులు ఈ మంత్రం కూడా అదే కోవలో కొడుతుందండి తలపోటు మంత్రం స యథరికే మీకు మంత్రం వ్యాఖ్యానం చేద్దాం ముందు సహా యథ నాకే ఇది తేలలేదు ఇప్పుడు ఏదో నేను కింద మీద పడి సహా అంటే దృష్టాంతము ఎప్పుడైనా సరే యథా లోకంలో ఎలా ఉందో యథ అంటే లోకల్లో ఎలా ఉందో లోకల్లో ఎలా ఉందో అంటే దృష్టాంతం అవుతుంది ఆ దృష్టాంతం ఎలాగంటే దుందుభేహే హన్యమానస్య దుందుభిని వాయిస్తున్నారు దుందుభి అంటే భేరి వాయిస్తున్నారు ఆ పుస్తకం ఒకసారి చూసి చెప్తారు ఇది ఒక్కసారి లైవ్ అండి లావ్ అవుతుంది లైక్ ఒక్కసారి చూసి తర్వాత దుందుభేహే హన్యమానస్య దుందుభి అంటే నగారా దుందుభే నగారా అని రాకెట్లో పెట్టాం దాన్ని మోగిస్తున్నారు సతి సప్తమిలాంటిది షష్ఠీ భావార్థంలో సప్తం ఉన్నట్టుగానే భావార్థంలో షష్ఠీ ఉంటుంది కాబట్టి దుందుభేహ హన్యమానస్య అంటే దుందుభిని మోగిస్తున్నారు మోగిస్తుంటే కింద తాత్పర్యం కూడా నేను చెప్పినట్టే ఉంది బాహ్యాన్ శబ్దాన్ నక్నుయాత్ గ్రహణాయ బయట నుండే శబ్దములను గ్రహించుట శక్యము కాదు అంటే దుందుభునిం రోగిస్తుంటే దుందుభి శబ్దాలు మీరు వింటున్నారు ఏమిటి వింటున్నారు అంటే ఇంత చూడండి మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి దుందుభునిం రోగిస్తుంటే వాళ్ళెవడో చెప్పుకుంటున్న మాటలు మనకి తెలియదని కాదది వాహ్యాన్ని శబ్దాన్ని శక్నుయా అంటే వాళ్ళు ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు ఇక్కడ దుందుభిని రోగిస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్న కబుర్లు మనకేమీ తెలియటం లేదు అని మాత్రం కాదు సుమండి అలా కలిపిస్తాది సో దుందుభిని మోగిస్తుంటే ఆ దుందుభిలో తదిగినతోం తదిగినతోం అని వస్తాయి శబ్దాలు ఈ తదిగిన దుందుభిని మోగిస్తే మీకు రెండు వస్తాయి అక్కడ ఒకటి శబ్ద సామాన్యము ఇన్ జనరల్ ఇది దుందుభిధ్వని అని ఒకటి వస్తుంది శబ్ద సామాన్యం ఒకటి అక్కడ అంటే ఏం చెప్తారు దుందుభిని దుందుభి శబ్దం అండి అంటారు దుందుభి శబ్దం అంటే ఏది దుందుభి శబ్దం ఒక దెబ్బ కొట్టాడు అజ లేదా రెండు దెబ్బలు కొట్టాడు అజా అయితే టకటకట మూడు కొట్టాడు అజా ఏది దుందుభిశబ్దం అన్నీ దుందుభిశబ్దమే ప్రతిదీ దుందుభిశబ్దమే ఉన్నదంతా దుందుభిశబ్దమే దానికి శబ్ద అని పేరు ఒకటి శబ్ద ఆ తర్వాత రెండోది వస్తుంది ఆ సామాన్యంలో విశేషాలు ఉంటాయి తధిగణం తదిగినతోం అని తా వేరు ధీ వేరు డీ వేరు అలాంటి అర్థాలు ఏమో మనకు తెలియవు అది అలా చెప్తూ ఉంటారు వాళ్ళు అంటే మీరు ఎప్పుడైనా డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళినట్లయితే తదిగినతోం తదిగణతో అంటూ ఉంటారు అంటూ ఉంటే ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది చూసారా ఎప్పుడు ఆ అమ్మాయి డ్యాన్స్ బాగానే చేస్తోంది ఇట్ వెరీ నైస్ మీకు ఎప్పుడైనా తదిగినతోం అంటే అర్థం ఏమిటో తెలుసుకోవాలని అనిపించిందా మీకు ఎందుకు నాకు అనిపించింది నేనెప్పుడో డ్యాన్స్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏమిటండి తదిగినవం అంటారు ఏమిటండి ఇది అని నేను వెళ్ళి అడిగాను అంటే వాళ్ళన్నారు ఏమో తెలియదండి తేమ సంస్కృతం కాదు ఏం కాదు దాని దేవ లేదని చెప్పారు వాళ్ళకి తెలియదు ఏదో అందరూ ఉంటున్నారు వాళ్ళు ఉంటున్నారు ఏదో ఉంటుంది దాని రకాలు ఉంటుంది అంత లోతుగా ప్రతి దానికి అర్థం ఇవ్వటం వాళ్ళు తీసుకోలేదు అంత ఎనీవే తదిగిన అని ఈ తదిగిన అనే శబ్దము మీకు తెలుస్తోంది ఇప్పుడు ఈ తదిగణతో అనే విశేష శబ్దములు ఏవైతే విశేష శబ్దములు తా వేరు ధీవేరు ఈ విశేష శబ్దములు దుందుభి యొక్క శబ్ద సామాన్యంగా అంటే బాహ్యంలో ఉన్నాయా లేదా దుందుభి శబ్ద సామాన్యంలో అంతర్గతమై ఉన్నాయా అంతర్గతమై ఉన్నాయి అది అది అభిప్రాయం బయట నుండే శబ్దములను గ్రహించుట శక్యము కాదు కానీ దుందుభిని లేదా దుందుభిని మ్రోయించుటను గ్రహించుటకే ఆ శబ్దము కూడా గ్రహించబడును ఇప్పుడు దుందుభి శబ్ద సామాన్యం కంటే బయట ఈ శబ్ద విశేషాలు లేవు శబ్ద విశేషములన్నయూ దుందుభి యొక్క శబ్ద సామాన్యములో అంతర్గతములయ్యే ఉన్నాయి అని మొదటి అర్థం కాబట్టి దాన్ని బట్టి వచ్చే కంక్లూషన్ ఏమిటంటే మీరు దుందుభి శబ్ద తెలుసుకుంటే ఈ విశేష శబ్దములన్నన్నింటినీ తెలుసుకున్నట్లే అవుతుంది అని అర్థం ఇప్పుడు అక్కడ తాత్పర్యం అంతకంట రాయడానికి అవకాశం లేదు అంత మాత్రమే రాశాము ఇప్పుడు మీరు తెలుగులో దీన్ని చూసుకుంటే అది ఎట్లంటే లోకంలో ఎలాగైతే నగారా మొదలుగు వాటిని కర్ర మొదలుగు వాటితో బాహ్య శబ్దములను తెలియటే శత్యము కాదు గ్రహించుట అంటే తెలియట అనర్థం బాహ్య శబ్దములంటే ఏమిటి అసలు బాహ్య శబ్దములు అనగా సాధారణముగా ఇది దుందుభి నుండి బయటకు వెలువడే శబ్దము అని తెలియనే కానీ ఆ సామాన్య శబ్దము నుండి ప్రకటమయ్యే తార మంద స్వరభేదములు స్పష్టముగా తెలియదు అంతే కదా ఇదేదో దుందుభిని మోగిస్తున్నారని తెలుస్తుంది కానీ దాంట్లో తా అంటే మంద ధి అంటే తారా తార అంటే ఉచ్చ పైకి తా అంటే మంద ది గిణతో అంటాడు తార మంద శబ్దములు ఏవైతే ఉన్నాయో అవి మనకి తెలియవు మనకి ఏం తెలుస్తుంది అదే దుందుభి అనే మృరో మృరోగించబడుతోంది అని దుందుభి శబ్దం మాత్రమే తెలుస్తుంది కానీ దుందుభిని గ్రహించగా దుందుభిని గ్రహించడం అంటే దుందుభిని గ్రహించడం అంటే ఏమిటి ఇవి దుందుభి శబ్దములని సాధారణ దుందుభి శబ్దము యొక్క విశేషాంశములుగా తార మంద స్వరభేదములు తెలియను దుందుభిని ఎప్పుడైతే మీరు తెలుసుకున్నారో అంటే దుందుభిని వాయిస్తున్నారు దుందుభి శబ్ద సామాన్యము మనం వింటూ ఉన్నాము అని అంత మాత్రం మీకు తెలిస్తే దాంట్లో ఉండేటువంటి తారా మంద తారా అంటే శబ్దం ఎక్కువగా ఉండడం హై ఫ్రీక్వెన్సీ పిచ్ హై మంద అంటే పిచ్చి లో ఈ భేదాలు ఈ విశేషములన్నీ కూడా ఆ దుందుభి శబ్దంలో అంతర్భాగము అని మీకు తెలిసిపోతుంది ఎందుకంటే ఆ శబ్ద విశేషములు అంటే తారా మంద మొదలైన వేరువేరు శబ్దములు దుందుభి శబ్దము అనే సామాన్య శబ్దము కంటే వేరుగా లేదు సామాన్య శబ్దం అంటే ఏమిటి సర్వ విశేషముల ఎందు సమానముగా ఉండే అని అర్థం సామాన్యా అనే మాట సమానానికి వచ్చింది ఎందుకంటే లోకంలో సామాన్యం సామాన్యం అంటూ ఉంటారు ఏమిటి సామాన్యం అంటే ఏమిటో అప్షన్ తెలుసుకోకుండా వాడేస్తూ ఉంటారు సామాన్యం అంటారు ఆ ఎలా ఉందండి ఈ ఏడాది పంట ఎలా ఉందండి అంటే సామాన్యంగా ఉందండి అంటే అంటే ఏమున్నట్టుంది అయితే వర్షాలు ఎలా ఏవో సామాన్యంగా పడ్డాయండి అంటే కాబట్టి తెలుగులో దాని వినియోగము కొంచెం ఇటు అటుగా ఉంటుంది అది ఆ కన్ఫ్యూషన్ ఉండకూడదని సామాన్య అంటే సర్వ విశేషముల ఎందు సమానముగా ఉండే అని అర్థం సమానముగా ఉంటుంది కనుక సామాన్య సమానంగా ఉండడం అంటే తా అనే ఒక విశేష శబ్దంలో ఏముంది దుందుభి శబ్దం ఉన్నది ధి అనే ఇంకో విశేష శబ్దంలో ఏముంది దుందుభి శబ్దమే ఉన్నది గిణతోం అనే విశేష శబ్దంలో ఏముంది దుందుభి శబ్దమే ఉన్నది అంటే విశేష శబ్దాలు ఎన్నుంటే అన్నింట్లోనూ ఈ దుందుభి సమానంగా ఉన్నది కాబట్టి దానికి శబ్ద పేరు ఇది దృష్టాంతం ఇప్పుడు స్పష్టం చూడండి అక్కడ అనువాదం చూసి ఈ పేరా చదివితే కానీ అది వర్కౌట్ కాదు నేను ఆలోచించా ఈ అనువాదాన్ని ఇంకొంచెం వివరంగా రాద్దామా అని అలా కాదు మంత్రానికి వ్యాఖ్యానం చేసేప్పుడు అనువాదం చేసేప్పుడు కొంచెం సంగ్రహంగా రాసి భాష్యంలో మనం వివరస్తే బాగుంటుంది భాష్యకారులు ఆ చేస్తున్నారు కదా అని నేను దాన్ని ఆ రకంగా దాన్ని స్ట్రక్చర్ చేశాను యుద్ధ కింద కూడా అనే యుద్ధ సమయంలో దుందుభిని మ్రోగిస్తారు అటువంటి ఒక విశిష్టమైన సందర్భమును ధ్వనిస్తుతో చేసే దుందుభి శబ్దమును సామాన్యముగా తెలుసుకున్నచో దాని ఎందుండే తార మంద స్వర విశేషములు కూడా తెలియచుండను అంతేగాని ఆ శబ్ద విశేషములను సామాన్య శబ్దము నుండి విడదీసి గ్రహించుట సంభవము కాదు ఎప్పుడైనా మీరు ఈ తదిగితో అనే విశేషములను దుందుభి శబ్ద సామాన్యము సెపరేట్ చేసేసి ఈ తదిగణతోములు వేరు ఆ దుందుభి శబ్దం వేరు అని సపరేట్ చేయగలరా మీరు దుందుభి శబ్దాన్ని మైనస్ చేసేసి దుందుభి శబ్దం పక్కన పెట్టండి ఈ తదిగణత్వం ఇది అని అలా అలాగ అలాగే తదిగణతో ఏమైనా ఉంటుందండి ఎక్కడైనా ప్రపంచంలో తదిగణత్వం ఎక్కడుంటుంది దుందుభి శబ్ద సామాన్యంలో అంతర్భాగంగా ఉంటుంది తప్ప దుందుభి శబ్ద సామాన్యాన్ని పక్కన పెట్టేసి తదిగణం చూపించండి నాకు మట్టి తీసేసి కొండను చూపించమన్నట్టు లేదది అలాగంటది సంభవము కాదు ఎందుకంటే అవి శబ్ద సామాన్యము కంటే అతిరిక్తముగా విశిష్టము రూపమును కలిగి లేవు అంటే ఒక మాటలో అక్కడ ఉన్నది దుందుభి శబ్దమే ఉన్నది ఈ తధిగణతం తదిగణతం అంతా వీడు అదేవిధముగా అది దృష్టాంతం ఇప్పుడు దార్ష్టాంతికం అదేవిధముగా స్వప్నము జాగ్రత్త అనే రెండో అవస్థల ఏ విశిష్టముకు పదార్థమైనను ప్రజ్ఞానము కంటే భిన్నముగా తెలియబడుటలేదు ప్రజ్ఞానము అనే ఒక పదాన్ని వాడాము అక్కడ ఈ ప్రజ్ఞానము అనే పదాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి ప్రజ్ఞానము అంటే తెలివి తెలివంటే ఏమిటండి తెలివంటే దేని ఎందైతే మీరు కంటితో చూసినప్పుడు రూపాలు తెలుస్తున్నాయో అలా ఉంది శ్లోకం ఆ శ్లోకం ఒకటి ఉంది ప్రజ్ఞానానికి డెఫినేషన్ తత్ప్రజ్ఞానం చెటే మీరు కంటితో చూసినప్పుడు దేని ఎందైతే రూపజ్ఞా రూపాలు తెలుస్తున్నాయో చెవితో విన్నప్పుడు దేని ఎందైతే శబ్దాలు తెలుస్తున్నాయో ఆ తెలివికి ప్రజ్ఞానమని పేరు ఇప్పుడు ప్రజ్ఞానం రెండు రకాలు జాగ్రత్త ప్రజ్ఞానము స్వప్న ప్రజ్ఞానము జాగ్రత్త ప్రజ్ఞానంలో ఏమిటేమిటి తెలుస్తూ ఉన్నాయి నేను అనే ద్రష్ట సకల దృశ్య ప్రపంచము జాగ్రత్త ప్రజ్ఞానంలో తెలుస్తూ ఉన్నాయి స్వప్న ప్రజ్ఞానంలో స్వప్న ద్రష్ట ఒకడు ఉంటాడు స్వప్నాన్ని చూసేవాడు వాడు స్వప్నాన్ని చూసేవాడు జాగ్రత్తలో మనిషి కావచ్చు కాకపోవచ్చు జాగ్రత్తలో బ్రహ్మచారి స్వప్నంలో వివాహమైపోయి భార్యతో కులుపుతూ ఉంటాడు ఏ భావన ఉంటే అలాగే అనిపిస్తుంది లేకపోతే జాగ్రత్తలో గృహస్థు వివాహ స్వప్నంలో సన్యాసి వేర్వేరుగా ఉండొచ్చు లేదా సమానంగా కూడా ఉండొచ్చు ఎనీ కేస్ స్వప్న ప్రపంచము రెండు కూడా ఏ ప్రజ్ఞానంలో తెలుస్తున్నాయో ఆ ప్రజ్ఞానమునకు స్వప్న ప్రజ్ఞానము ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఏమిటంటే ఎన్ని ప్రజ్ఞానాలు ఉన్నాయంటారు రెండు ఉన్నాయంటారా ఒకటే ఉన్నాయంటారా ఒకటే ప్రజ్ఞానం జాగ్రత్త అవస్థలో జాగ్రత్త ప్రజ్ఞానమైనది స్వప్నావస్థలో స్వప్న ప్రజ్ఞానమైనది ఇది ఎలాగంటే భూమి చుట్టూ ఉన్న కాంతి సూర్యకాంతికి దానికి డే లైట్ అనే పేరు చంద్రుడి చుట్టూ ఉన్న సూర్యకాంతికి ఇంకో పేరు పెడతారు కానీ సూర్యకాంతి ఒక్కటే అలాగే అట్లాంటి కోషన్ పసిఫిక్ ఓషన్ అని ఇప్పుడు మీరు సెంట్రల్ అమెరికాకి వెళ్తే సెంట్రల్ అమెరికాలో సన్నగా ఉంటుంది అది ఇష్టమస్ అంటారు ఇష్టమస్ అంటే మేడా అటువైపేమో పెనామా కెనాల్ ఆ పెనామా కెనాల్ అటువైపే ఉంది పసిఫిక్ ఓషన్ ఉంది ఇటువైపే ఉంది అట్లాంటిక్ ఓషన్ ఉంది రెండు ఒకటేనండి ఉడికే మనం పెట్టుకున్న పేర్లు అలాగే దృశ్యము ద్రష్ట రెండు ఒకే ప్రజ్ఞానంలో ఉన్నాయి కాబట్టి ఆ ప్రజ్ఞానమే ఆత్మ కావున ఫైనల్గా చి కావునా కావున అంటే అర్థం ఏమిటి చిత్తును విడిచిపెట్టి పదార్థ జ్ఞానము కలుగదు కనుక అని కావున అంటే అర్థం చిత్ అంటే ప్రజ్ఞానం ఆ తెలివి ఆ తెలివి లేకుండా పదార్థ జ్ఞానం కలుగుతుందా కలగదు కాబట్టి ఆ పదార్థములు చిత్తు కంటే భిన్నముగా లేవని చెప్పుటవే యుక్తియుక్తముగానున్నది అర్థమైందండి ఇప్పుడు మీకు భాష్యం సరళమైపోతుంది ఇంకేం కష్టం లేదు కాబట్టి ఆ చిత్ ఆ ప్రజ్ఞానము అది ఏ ఆత్మా కనుక ఆత్మకంటే భిన్నంగా ఏది లేదు ఇదం సర్వం ఎదయమాత్మా అన్నదానికి దృష్టాంతమై అవతారిక కథం పునః ఇదనీ ఆత్మవేతి గ్రహీతుం శక్య బానే ఉందని మీరు చెప్పింది ఈ సర్వము ఇదం సర్వం ఈ సర్వము అంటే ఈ జగత్తని అర్థం అఖిలం జగత్ జగత్తని మీరు ఎప్పుడైతే అన్నారో అది చాలా బాగా రాశారు టీకాకారులు నామరూప భేద భిన్నం అఖిలం జగత్ జగత్తన్ అంటే దాని నిండా భిన్న భిన్నాలుగా ఉంటుంది ఏమిటి భేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి నామరూపాలను బట్టి వచ్చింది బ్రహ్మ క్షత్ర విటు అనేలాగా నామరూప భేదాలు అన్ని నామరూప భేదాలండి ఇప్పుడు బ్రహ్మ ఒక బ్రాహ్మణుడు ఒక క్షత్రియుడు ఒక వైశ్యుడు నిలబడున్నారనుకోండి మీరేమో ఈయన బ్రాహ్మణుడు క్షత్రియుడు ఈయన వైశ్యుడు అంటారు వాళ్ళే నేను బ్రాహ్మణుణ్ణి నేను క్షత్రియుణ్ణి వాళ్ళు అంటే కానీ మీకు తెలీదు ఎందుకో తెలిసిన నామరూపాలు అవి ఇమేజెస్ అవి ఫిజికల్ కాదు బ్రాహ్మణుడు నాన్న క్షత్రియుడు వైశ్యుడు సౌత్ ఇండియన్స్ అందరూ ఒక్కలాగే ఉంటారు నార్త్ ఇండియన్స్ ఇంకో రకంగా ఉంటారు ఎందుకంటే నార్త్ ఇండియాలో సూర్యుడు యొక్క ప్రతాపం తక్కువ చలి ఎక్కువ అని చెప్పి కొంచెం వాళ్ళు ఎర్రగా బొర్రగా ఉంటారు సౌత్ ఇండియా వచ్చేప్పటికి వీళ్ళు సూర్యుడు యొక్క కాంతిలో కమిలిపోతారు మామూలుగా ఈ వంకాయలు కాల్చి పచ్చడి చేసినప్పుడు వంకాయలు కవిలిపోతారు చోట అలా కవిలిపోయి ఉంటారు దాని గురించి కొంచెం బ్లాక్గా ఉంటారు బ్రౌన్గా ఉంటారు ఏదో ఇటు అటుగా ఉంటారు సైన్ అండ్ లవ్లీ అని ఏదో అంటారు దీన్ని పూజ స్వామీజీ చాలా బాగా చెప్తారు ఆయన చెప్తుంటే వాళ్ళందరూ విరగబులు అవుతారు ఆయన అంటారు అమెరికాలో చెప్పారు ఈ అమెరికాలో బ్లాక్ అండ్ వైట్ అంటారు బ్లాక్ వైట్ ఇండియాలో నో బ్లాక్ నో వైట్ వాట్ యూ విల్ మీ బ్లాక్ అండ్ వైట్ నో బ్లాక్ నో వైట్ ఇండియాలో ఏమిటంటే డార్క్ అండ్ ఫెయిర్ అదే ఇది డార్క్ అండ్ ఫెయిర్ వాటి బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ అంటే ఇప్పుడు ఈ కాగితాలు తెల్ల కాగితాలు వైట్ ఈ ఈ తివాచి బ్లాక్ మనుషులను పట్టుకునే బ్లాక్ అండ్ వైట్ అన్నవి ఏమిటి డార్క్ అండ్ ఏమండి ఇప్పుడు ఒకవేళ ఫెయిర్లో మరీ ఫెయిర్ అనుకోండి వేరీ ఫేర్ ఇంకా బాగా పేర్ వెళ్ళుకోండి వెరీ వెరీ ఫే ఏమండి డార్క్లో కూడా అంతే వెరీ డార్క్ వెరీ వెరీ డార్క్ కాబట్టి ఇవన్నీ నామరూప భేదాలు మనుషులందరూ ఒకలాగే ఉంటారు మనం పెట్టుకున్న నామరూప భేదాలు నామరూప భేద భిన్నం అఖిలం జగత్ ఇదంతా కూడా ఆత్మయే ఆత్మ భిన్నంగా ఏది లేదు ఇది తెలుసుకోవాలండి ఇదే ఇది తెలుసుకోవడం ఏం మాట్లాడండి ఆత్మకంటే భిన్నంగా ఏది లేదు అని తెలుసుకోవడం ఎంత కష్టము చాలా కష్టం దాన్నే సర్వాత్మభావము అని అంటారు దాన్ని తెలుసుకోవడానికి ప్రప్రయత్నం చిన్మాత్రానుగమాత్ సర్వత్ర చిత్స్వరూపతైవా ఇది చూడండి సర్వత్ర అన్ని సందర్భముల ఎందు చిత్తు మాత్రం చిత్ అంటే తెలివి ఆ చిత్తు మాత్రమే అనుగమ అనుగమ అంటే దాంట్లో ప్రవేశించి వ్యాపించి అనుసరించి ఉంటుంది ఎలాగంటే ఇప్పుడు రూపము అనుకోండి రూపము రూపము యొక్క తెలివి అలా చెప్పాలి షష్ఠితత్పురుష రూపజ్ఞానము అని అర్థం లేకపోతే ఇంకో రకంగా చెప్పండి తెలుస్తూ ఉండే రూపము శబ్దము తెలుస్తూ ఉండే శబ్దము ఏమండి తెలుస్తూ ఉండే శబ్దం అని అంటున్నారు కదా తెలియకుండా ఉండే శబ్దం ఏదైనా ఒకటి ఉంటుందా చెప్పండి మీరు ఆలోచించండి బుద్ధిమంతులు తెలియకుండా ఉండే శబ్దం ఒకటి ఉంటుందా అంటే ఇప్పుడు చూడండి ఘటం ఉన్నది ఘటం ఉన్నది అంటే ఘటము తనంత తాను తెలుసుకుంటోందా ఇప్పుడు ఘటము యొక్క ఉనికి ఎక్కడొక్కట తెలియాలి ఘటం తెలుసుకుంటూ ఉంటే నేను ఘటాన్ని ఉన్నాను అని ఘటన తెలుసుకుంటూ ఘటము యొక్క ఉనికి తెలిసింది అని చెప్పచ్చు కానీ ఘటన తెలుసుకోలేదు ఘటం జటం కాబట్టి ఘటము ఉన్నది అని ఘటన చెప్పలేదు ఎందుకంటే ఘటన తెలుసుకోలేదు కనుక కానీ తెలుసుకునేవాడు తెలుసుకోవాలి ఘతము యొక్క ఉనికిని తెలుసుకునేవాడు తెలుసుకుంటేనే ఘటము ఉన్నది కాబట్టి ఘటం అనేది ఉంది అంటే తెలుసుకునేవాడి తెలివిలో విషయంగా మాత్రమే ఉంటుంది ఇంకో రకంగా తెలుసుకునేవాడి తెలివిలో విషయం విషయం అంటే ఆబ్జెక్ట్ విషయం కాకుండా ఘటం అనేది ఏదైనా ఉంటుందా ఆ ఉందండి ఆ ఘటం ఉంది ఆ ఘటాన్ని ఎవరూ తెలుసుకోలేదు అది తెలుసుకునేవాడి విషయం తెలివిలో విషయం కాకుండా ఉంది అని వాడు ఆర్గ్యూ చేశాడనుకోండి అంటే ఓడి వెళ్ళి మొహం తెలుసుకునేవాడి తెలివిలో విషయం కాకుండా ఘటం ఉందని తెలుస్తుందా లేదురా మరి తెలివిలో విషయం కాకుండా ఉందంటావేటి కుదరదు అలాగా ఇంకా దీనికి ఇంతకంటే ఎక్స్ప్లెనేషన్ నేనేం చెప్పను సో దేర్ కెనాట్ బి ఎనీ ఎగ్జిస్టెన్స్ దట్ ఈజ్ ఆల్టుగెదర్ అన్నోన్ అలాంటి ఎగ్జిస్టెన్స్ ఉండదు ఆల్టుగెదర్ అన్నోన్ ఎగ్జిస్టెన్స్ ఉండదండి అంచేతనే సర్వత్ర చిన్మాత్రానుగమాత్ శంకర భాష్యం కదా ఇప్పుడు నాకు నేను కంపేర్ చేసుకుంటూ ఉంటా ఇప్పుడు పురాణ మాఘపురాణం పాఠం చెప్పాననుకోండి శంకరభాష్యం పాఠం చెప్పడానికి మాఘపురాణం పాఠం చెప్పడానికి తేడా ఎలా ఉంది చూడండి అంటే మాఘపురాణం అవసరం ఇప్పుడు మాఘమాసం వస్తే తెల్లవర్ధమను లేచి చన్నీటి స్నానం చేయటం ఈశ్వరుని దట్ ఈజ్ ఏ డిసిప్లిన్ అండ్ ఇట్ హ్యాజ్ ఎ వాల్యూ సరే ఆ పనిచేస్తే ఈ కోరికలు తీరుతాయి ఆ కోరికలు తీరితాయి నేమో కథలు మన వాళ్ళు రాసి పెట్టుకున్నారు ఈ కథలు కొంచెం ఎక్కువైపోవడం చేతని అలాగనిపిస్తుంది కానీ కొంచెం మోతాదు మించకుండా శృతి మించకుండా ఉంటే బానే ఉంటుంది కానీ ఏం చెప్పినా మాఘపురాణం పాఠంలాగా ఉండదు మరి శంకర భాష్యం పాఠం అంటే ఇప్పుడు దీంట్లో చిత్రం ఏంటంటే శంకరాచార్యులు తప్ప ఈ ఆత్మతత్వాన్ని ఇంత కూలంకషంగా ఇంత నిష్కర్షగా వ్యాఖ్యానం చేసిన ఆచార్యుడు మరొకడు లేనేలేడు మరి ఏం చేద్దాం మనం ఏ ఆచార్యుణ్ణి పట్టుకున్నా ఏదో కథ చెప్తాడు తప్ప ఏదో కథ చెప్తాడు ఏదో విశ్వాసాన్ని మీ ప్రయత్నం చేస్తాడు తప్ప నన్ను ఫాలో అవ్వంటాడు తప్ప నువ్వే ఆ తెలివి సర్వము నీ తెలివి ఎందే ప్రకాశిస్తోంది నువ్వే పరమాత్మే అని ఆచార్యుడు ఎవడున్నాడండి లోకంలోనూ ప్రతివాడు నువ్వు ఇలాంటి వాడివి నువ్వు అలాంటి వాడి మిమ్మల్ని తక్కువ చేసి చూపి ఆచార్యులు ఉన్నారు తప్ప మిగతా వాళ్ళకి అసలు ఆచార్య స్థానం కూడా అతి కష్టం ఒక్క శంకరులకే అది చెల్లింది అది అని చెప్పిన ఆయన్ని జగద్గురువు అన్నారు మన వాళ్ళు అది ఆ జగద్గురు లక్షణం అది ఎందుకంటే సర్వం ఆత్మాన్ని కాబట్టి జగద్గురువులు అయ్యారు జగద్గురువులు టైటిల్ కాదు అది ఇది టైటిల్ యూ డోంట్ హ్యావ్ సచ్ టైటిల్ ఇట్ ఈజ్ నాట్ అప్రాప్రియేట్ ఎవరి మటుకి వాడు నేను జగద్గురువు టైటిల్ పెట్టి కూర్చోవడం అది పద్ధతిగా లేదది మీ ఫాలోవర్స్ అందరూ కలిపి ఓ టెలిఫోన్ బూత్లో పడతారు మీరు జగద్గురు వెళ్ళవుతారు సో జగద్గురు అంటే సర్వము ఆత్మాని దర్శించేంతటి విశాలమైన హృదయం గలవాడు మాత్రమే జగద్గురువు కాగలుగుతా చిన్మాత్ర అను పోలండి అది దాని గురించి పర్వాలేదు చిన్మాత్ర అనుగమ సర్వత్ర అంతటా కూడా అచితు మాత్రమే అనుసరించి వ్యాపించి ఉన్నది చిన్నమాత్ర అనుగమాత్ అనుగమాత్ అంటే అవ్యభిచారాత్ అంట అంటే ఇప్పుడు ఘటము తెలుస్తూ ఉండే ఘటము పటము అంటే తెలుస్తూ ఉండే పటము కుద్యము తెలుస్తూ ఉండే కుద్యము కుశూలము తెలుస్తూ ఉండే కుశూలము ఈ తెలుస్తూ ఉండే అనేది అవ్యభిచారి అవ్యభిచారం అది మారదుగా ఈ ఘటము పటము ఇవన్నీ మారుతున్నా అది మారట్లేదు మీరేదైనా ఒకటి చెప్పాలి అది తెలుస్తూ ఉండే అనే విశేషణం లేండి ఒకటి చెప్పాలి తెలుస్తూ ఉండే అనే విశేషణం లేకుండా మీరు ఒకటి చెప్పాలి చెప్తే అది వ్యభిచారం అవుతుంది అక్కడ తెలుస్తూ ఉండే అనేది లేదు సుమా అని మీరు వ్యభిచారం చూపించాలి అలాంటి వ్యభిచారం చూపించగలరా మీరు చూపించలేరు సో నేను మీద పూజ స్వామీజీ ఒక దృష్టాంతం చెప్పారు గగబుగన్ అన్నారు ఈ గగబుగన్ మాకు తెలియట్లేదండి తెలుస్తూ ఉండే గగబుగన్ అనేది అంటే నువ్వు నువ్వు సరిగ్గా తెలుసుకోలేకపోయావు అక్కడ కూడా తెలుస్తూ ఉంది ఏమని తెలుస్తోంది ఈ గగబుగన్ అనే పదం తెలుగు భాషలో లేదు ఇంగ్లీష్ భాషలో లేదు ఇది బహుశా ఏ భాషలోనో అయి ఉండదు స్వామీజీ దీన్ని కల్పించి చెప్తున్నాడు మన బుట్టలో వేయడానికి చెప్తున్నాడు ఇవన్నీ తెలుస్తూ లేదా దానికి అర్థం లేదు అని తెలుస్తూనే ఉండండి తర్వాత సపోజ్ గగబుగన్ తెలియ తెలుస్తూ ఉండే అనే విశేషణం దానికి లేదనుకోండి సపోజ్ అప్పుడు మీరు ఈ గగబుగన్ అంటే ఏమిటనే ప్రశ్న వేస్తారా గగబుగన్నదేది తెలిసేది తెలిసేది ఏది కాదు అని చెప్పగలుగుతారా కాబట్టి తెలుస్తూ ఉండే అనేది అవ్యభిచారం అది ఎప్పటికీ లేకుండా ఉండదు ఎప్పుడు ఉంటుంది అది చిన్మాత్ర అనుగమాత సర్వత్ర చిత్స్వరూపతైవేది గమ్యతే కాబట్టి అయితే ఏమిటంటారు మీ కంక్లూషన్ ఏమిటి నువ్వు ఘటమన్నావు తుషవా అది తెలివి కంటే వేరుగా లేదు ఎందుకని ఘటము అంటే తెలుస్తూ ఉండే ఘటమే అంటే ఆ తెలివికే ఘటమని పేరు పెట్టారు ఆ తెలివికే పటమని పేరు తెలివికే కుద్యము పేరు తెలివికే కులము పేరు ఏమంటే పిండికి పంచదార కలిపి పెట్టుకున్నారండి ముద్ద చేసి పెట్టుకున్నారండి శనగపిండికి పంచదార కలిపి నీళ్లు చల్లి బాగా దాన్ని పిసికి ముద్ద చేసి పెట్టుకున్నారు ఇప్పుడు ఈ ముద్ద నూల్లో వేసి గుర్రాలు గాడిదలు చిలకలు ఇవన్నీ చేస్తారు వాళ్ళ దగ్గర ఆ మోల్డ్స్ ఉంటాయి మోల్స్ ఏవో ఉంటాయి ఐదారు మోల్స్ పెట్టుకుంటాం ఓ మోల్డ్ తీసుకుని ఓ పది చిలకలు చేయడం ఇంకో మోళ్ళు తీసుకుని ఓ పది గుర్రాలు చేయడం ఇంకో మోళ్ళు తీసుకుని పది గాడిదలు చేయడం అన్నీ కూరిగిన మోల్డ్ వారింది తప్ప ఒకటే పిండి అండి అలాగే ఆ తెలివి అనే పిండి ఒకటే ఉన్నది ఆ తెలివి అనే పిండిలో వీడు మిత్రుడు వీడు శత్రువు ఆ తెలివి అనే ఆ తెలివే మిత్రుడైంది తెలివియే శత్రువు అయింది ఇది సుఖము ఇది దుఃఖము తెలివే తెలివి పేరే సుఖం తెలివి పేరే దుఃఖం తెలివి పేరే జీవుడు తెలివి పేరే దేవుడు తెలివి పేరే దెయ్యం కూడాను తెలివి పేరే రాక్షసుడు తెలివి పేరే దేవత తెలివి పేరే భూలోకము తెలివి పేరే స్పర్ధలోకము ఆ తెలివి తప్ప వేరే ఏది లేదు ఆ తెలివికే ఆత్మ అని పేరు అయితే మనం నేనెవర నువ్వేనాయా బాబు ఆ తెలివి అంటే నువ్వే ఆత్మ అంటే ఆ తెలివి అది నువ్వే అది చెప్పాలి ఈ సత్యాన్ని బోధించాలి ఇది బోధించడానికి తృష్టాంత ఉచ్యతే దాని విషయంలో ఒక దృష్టాంతము చెప్పబడుతోంది ఏమిటా దృష్టాంతము సో దానికి దృష్టాంతాన్ని వ్యాఖ్యానిస్తున్నారు యత్స్వరూప వ్యతిరేకేణ అగ్రహణం ఎత్మవమే దృష్టం ఇది ఫిలాసఫీ క్లాస్ కదా ఇది పురాణం క్లాస్ కాదు ఇది ఫిలాసఫీ క్లాస్ మ్యాథమెటిక్స్ క్లాస్ లాంటిది ఆయన ఏమంటున్నారు చూడండి లోకే దృష్టం మీరు లోకంలో అనుభవం తీసుకోండి ఏదైనా ఒకటి ఒకటి ఉంటుంది ఘటం తీసుకోండి దాని స్వరూ దాని రూపం ఘటం అంటే రూపం స్వరూపం వేరే ఉంటుంది రూపం వేరే ఉంటుంది స్వరూపం ఏమిటి మట్టి ఘటం రూపం పైపై చూస్తే కనపడేది రూపం తడిమి చూసుకుంటే తెలిసేది స్వరూపం తడిమి చూసుకుంటే కనబడేది అనకూడదు తడిమి చూసుకుంటే తెలిసేది స్వరూపం పై పైన చూస్తే కనబడేది రూపం ఇప్పుడు ఈ ఘట రూపము మృతనే స్వరూపం కంటే భిన్నంగా మీకు దొరుకుతుందా దొరకదు ఎస్వరూపం వ్యతిరేక అగ్రహణం ఎస్య ఘటమనేది మృతనే స్వరూపం కంటే భిన్నంగా సపరేట్గా మీకు ఎప్పుడైనా దొరుకుతుందా దొరకదు మరి అటువంటిప్పుడు మీరు ఏమని చెప్పాలి బుద్ధిమంతులైతే ఈ ఘటం మృత్తు కంటే భిన్నముగా లేదు అని చెప్పాలా కర్లేదా చెప్పాలి సో తదాత్మత్వమేవ లోకే దృష్టం కాబట్టి ఘటమునకు ఆత్మ మృత్యేనయ్యా ఇంకా అంతకంటే వేరే ఏమీ లేదు అందుకే ఆ మృతుకే ఇలా ఇలా తిప్పి ఘటం అన్నారు మృతుకే మరో పేరు ఆ సంస్థానం ఆ మృతు పరుచుకుని ఉంటుంది మట్టి పరుచుకుని ఉంటుంది మట్టి దగ్గరికి కూడి ఉన్నప్పుడు ముద్ద అన్నారు మట్టి ముద్ద అన్నారు అదే మట్టి అదే మట్టి కొత్త మట్టి ఏమీ రాలేదు అదే కొంచెం పరుచుకుని ఉన్నప్పుడు ఎలా ఉంటుంది దానికి ఘటము పేరు కాబట్టి ఘటమనేది దాని యొక్క స్వరూపము మట్టి మట్టి కంటే భిన్నంగా ఘటమనేది ఎన్నడు దొరకదు దొరకదు అంటే లభించ తెలియబడదు కాబట్టి ఆ వాక్యం తెలిసిందండి అన్నెండవసారి లోకే యత్ స్వరూప వ్యతిరేక ఎస్ అగ్రహణం తదాత్మత్వమేవ దృష్టం సరళంగా లేదండి సంస్కృతం వెరీ సింపుల్ అది ఎలాగంటే సహాయ అంటే అది ఎలాగంటే అది సహ ఇది దృష్టాంత లోకే సో సహ అన్నది లోకంలో మనకి కనబడే దృష్టాంతం అది సహ అంటే యథా అది ఎలాగంటే దృష్టాంతం అనగానే ఏమిటో చెప్పాలి ఎప్పుడూ కూడా దృష్టాంతాన్ని బాగా వర్ణించాలి దృష్టాంత వర్ణన వేదాంతులు బాగా చేస్తారు ఎందుకంటే వేదాంతులు చెప్పాల్సింది అది మనస్సుకి గోచరము కాని తత్వాన్ని చెప్పాలి ఏదో ఒక దృష్టాంతాన్ని పట్టించాలి ముందు విద్యార్థి చేత పట్టించి వాడిని ఆ దృష్టాంతం సహాయంతో వాణ్ణి ఈ నామరూపాలకు అతీతమైన తత్వంలోకి నెట్టాలి అందుకోసం దృష్టాంతాన్ని బాగా వివరిస్తాము యథాదుభే హేర్యాదే హన్యమానస్య తాజ్యమానస్య దండాదినా ఇప్పుడు మంత్రం వ్యాఖ్యానం చేస్తున్నారు దుందుభే హే హన్యమానస్య దుందుభి దుందుభి అంటే భేరి అని అర్థం రాశారు మీకొకవేళ భేరిలో రకరకాలు ఉంటాయి మళ్ళీ అది భేరీ కాదండి మరొకటి అంటే కొన్ని మీరు అదే పెట్టుకోండి భేరి అదే హే భేరీ అలాంటివి ఏవో ఉంటాయి కాలు. రకరకాలు ఎందుకంటే ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి ఒక పద్ధతిగా ఏమి ఉండవు రకంగా ఉంటుంది ఇంకోటి ఇంకో రకంగా ఇప్పుడు ఈ మధ్యలే ఉందనుకోండి ఈ మధ్యలో వేరు మన వాళ్ళు కర్ణాటక సంగీతంలో పడి మధ్యలో వేరు అదే మళ్ళీ సన్నాయి మేడం పెడితే మధ్యలో వాడరు డోలు వాడతారు అది మళ్ళీ వేరు మధ్యలో వేరు డోలు వేరు అలా అనొచ్చు మీరు మళ్ళీ అనొచ్చు ఏం వేరు లేవాయా అది ఇది ఒకటే లేవాయా వేరే ఉంది కూర్చో కొంచెం ఆకారం ఇలా అలా కనపడింది ఆ సౌండ్ ఇది వరకం కానీ అంతా ఒకటే అని మీరు కానీ వేరు మీరు బెంగాల్ వెళ్తే వాళ్ళు మెల్లో వేసుకుని హరే చేస్తారు చూడండి అది అది దాన్ని ఏమంటారు డోలక్ అంటారు డోలక్ మళ్ళీ వేరేదనేమో అది ఇంకో రకంగా ఉంటుంది అది చాలా సన్నగా ఉంటుంది మధ్యలో దొడ్డుగా ఉండి చాలా సన్నగా ఉంటుంది అది మెళ్ళలో వేసుకుని వాళ్ళు వేస్తారు అది వేరు మళ్ళీ మృగంగా ఉంటే మధ్యలో సంస్కృతం ఏదో అవ్వ పేరే అన్నట్టు నేను తెలుగు మీరు సంస్కృతం నాకు ఇది కాక ఇంకోటి ఉండే గజల్స్ పాడతారు తబ తబలా కాదు గజల్స్ పాడి ఇప్పుడు గగడ వాయిస్తూ ఉంటాడు కంజీరా లాగా కంజీరా కాదు నెల్లెల్లా వయస్తో ఉంటారు డగడగ డగడగ వాయిస్తూ ఉంటారు గజల్ పాడినప్పుడు ఇది తబలా ఉంటుంది ఈ రెండు ఇల్లా పెట్టుకుని నెల్లా ఇలా వహిస్తారు ఈ తబలాతో నేనే మీకంటే బాగా తెలుసు నాకు ఇది కూడా ఉంటుంది పక్కన ఇది కూడా ఉంటుంది గజల్స్ అంటే దట్ ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది కూడా సో ఎనివే అది లేదు ఈ రకంగా కర్ర కొట్టి శబ్దం చేసేవి వీటికి తెలు ఇంగ్లీష్లో పెర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు పెర్కషన్ అంటే అది అలాగా వాటికి ప్రకషణం వస్తుంది ప్రకషణ వాటికి వస్తుంది మనకి కంకషణ మనకు వస్తుందండి ఎక్కడో ఎనీవే ఏదో ఇన్స్ట్రుమెంటు దాన్ని కట్టిపుచ్చుకుని మొత్తాలి దాన్ని అలా మొత్తినప్పుడు ఏమవుతుంది నా బాహ్యాన్ శబ్దాన్ బాహ్యాలంటే బయట ఎక్కడో ఉన్నాయని కాదు బహిర్భూతాన్ శబ్ద విశేషాన్ అనర్థం ఈ నా గురించి చింతజేయకండి నా వెరపు దగ్గరికి వెళ్తుంది బాహ్యాన్ శబ్దాన్ అంటే అర్థం ఏమిటి బహిర్భూతాన్ శబ్ద విశేషాన్ అనర్థం అంటే శబ్ద విశేషములు అంటే తార మందాది రూపములు తార తార అంటే పిచ్ ఎక్కువ పిచ్ పిచ్ అంటే పిఐటిసి హెచ్ పిచ్ అది ఎక్కువ తక్కువ సో ఈ తార అంటే ఎక్కువ మంద అంటే తక్కువ మధ్య ఇప్పుడు సరిగమ పదనిస అంటే దాంట్లో బాగా హైకంటా వెళ్ళేప్పటికీ పంచమస్వరము అంటారు షడ్జ ఆరోవది షట్టు నుంచి పుట్టింది కాబట్టి షడ్జ నాకు వివరం తెలియదు ఎవరికైనా పదం చూసేదేమో అనుకున్నాను నేను సో ఇలాంటి అనేక విశేషాలు ఉంటాయి శబ్ద విశేషములు వేర్వేరు శబ్దములు ఇవి బయట ఉంటాయండి బహిర్భూతాన్ని బయట ఉంటాయా అంటే బయట ఉంటాయా అంటున్నారు దేని బయట గురించి మాట్లాడుతున్నారు మీరు దుందుభి శబ్ద అది ఆ దుందుభి యొక్క శబ్దము అనే సామాన్యం దానికంటే బయట ఉంటాయా ఉండవు బాహ్యాన్ని శబ్దాన్ని నగృాలి బయటే ఉండవు తుందుభి శబ్ద సామాన్యం నుంచే పుడతాయండి ఇప్పుడు వైలిన్ మీద వాయిస్తారు వైలిన్ మీద వాయించే ఇప్పుడు బ్రోచేవారెవరురా అని ఆయన ఆయన వైలిన్ మీద ఇలా ఇలా వాయిస్తారు వాయిస్తుంటే ఈ ఆడియన్స్లో ఉన్నవాడు బ్రోచేవారెవరురా అంటాడు ఆ వైలిన్ శబ్దం ఆ బ్రో చే వా రూ ఇవన్నీ ఈ శబ్ద విశేషములు ఆ వైలిన్ యొక్క ఆ శబ్ద సామాన్యం కంటే బయట ఉంటాయండి సైట్ ఉంటాయి అది దృష్టాంతం దుందుభి శబ్ద సామాన్యాత్ నిష్కృష్టాన్ అంటే అవి దుందుభి శబ్ద సామాన్యం నుంచే నిర్గమ బయటకు వచ్చాయి బయటికి రావడం అంటే దాని నుంచే మీ ఒక మహా జలరాశి నుండి ఒక చిన్న కాలవ వస్తుంది ఇప్పుడు రాజమండ్రి వెళ్తే అక్కడ బ్యారేజ్ కట్టారు కట్టారు ఆ బ్యారేజీకి వెనక అలా బాగా జలం అంతా ఒక రాశి కింద నిర్మాణమై ఉంటుంది దానికి సరస్సు ఉంటారు ఒక కాలం వస్తుంది ఒప్పసరంత కాలం వస్తుంది ఈ కాలవ ఇది రాజోలు కాలువ ఇది అమలాపురం కాలువ ఇదేమో ఏలూరు కాలువ అని ఇలా వేరువేరు ఉంటాయి ఈ కాలువలన్నీ ఒకే జలరాశి నుంచి వస్తున్నాయి అలాగే ఇది పంచమస్వరం ఇది షడ్జస్వరం ఇది మందస్వరం అని వీళ్ళు పండితులు పేర్లు పెడతారు అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ వైలిన్ శబ్ద సామాన్యుని నుంచి వస్తున్నాయి ఆ వైలిన్లో ఏముంటాయంటే నాలుగో ఐదో తీగలు ఉంటాయి ఈయన చేతిలో ఆ తేగలను కొంచెం ఇలాగా వైబ్రేట్ చేయటానికి ఓ ఇన్స్ట్రుమెంట్ లాంటిది పెట్టుకుంటాడు పెట్టుకుని దానితోటి ఇలా ఇలా ఆయన కీ కీ కీ అని ఇలా గోపుతో ఉంటాడు ఆయన చేసేది అది కావండి మనమేమో బ్రో చే వారెవరురా అనేవన్నీ దాని నుంచి మనం భావన చేస్తాం కాబట్టి ఆ శబ్ద ఈ శబ్ద విశేషాలన్నీ పుట్టుకొచ్చాయి పుట్టుకొచ్చాయంటే నిజంగా పుట్టుకొచ్చేసేయని మీరు అనుకోద్దు పుట్టినట్టుగా భావన చేయబడుతూ ఉంటాయి అంత భావనే మళ్ళీ అంత చిత్తులోనే ఉంటుంది సర్వమునం మంచిది నక్నుయా్రహణాయ గ్రహీతుం అంటే ఈ నాను ఎలా అన్వయించుకోవాలంటే ఈ వేర్వేరు శబ్దములు తారమందాది శబ్దములు ఆ శబ్ద సామాన్యం బయట వేరే ఉన్నట్లుగా దొరకడానికి అవకాశము లేదు మీరు శబ్ద దుందుభి సామాన్యాన్ని విదిలిపెట్టేసి దానికి బయట మీరు దొరికించుకోవాలి దొరికించుకోవాలి మీరు ఏది సారీగా ఇవన్నీ లేకపోతే తదిగినతోం తదిగినతోం దాన్ని దుందుభి శబ్ద సామాన్యం కంటే బయట భిన్నంగా మీరు దొరికించుకోగలరా నక్తు సంభవం కాదు అదేవిధంగా మీరు మిత్రుడన్నా శత్రువన్నా సుఖమన్నా దుఃఖమన్నా నావాడన్నా పరాయి వాడన్నా బ్రాహ్మణుడన్నా క్షత్రియుడన్నా ప్రాణం ఉన్నది ప్రాణం లేనిది ఉదయం సాయంకాలం మంచి సమయం చెడ్డ సమయం మీరు ఎన్ని ద్వంద్వాలైతే ఉన్నాయో వాటిని ఆ తెలుస్తూ ఉండే అనే సామాన్యం కంటే భిన్నంగా మీరు దొరికించుకోగలరా సంభవము కాదు కాబట్టి అవి ఆ తెలివి కంటే మీరుగా లేవు ఆ తెలివియే మీరు మరి ఆ తెలివి ఏమేమైతే మాకు ఈ ప్రారంభం ఏమిటి సంసారం ఏమిటి అంటే ఈ దేహమే మీరు చేత వచ్చింది ఈ కష్టం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక చిన్న ట్రంక్ ట్రంక్ ఇది ఒకటి పెట్టి దీనికి రెండు కాళ్ళు కింద రెండు చేతులు పైన పెట్టి ఓ ముఖం పెట్టి ఆ ముఖంలో కొన్ని ఇంద్రియాలు పెట్టేప్పటికీ ఇదే నేనని వీడు అనుకుంటున్నాడు ఈ తోలుబొమ్మ నేనని వీడు అనుకుంటున్నాడు ఎప్పుడైతే తోలుబొమ్మ నేను అనుకున్నాడో ఈ జగత్తంతా బయట ఉంది బాహ్యాన్ని శబ్దాన్ని గృహి ఈ శబ్దాలన్నీ బయట ఉన్నాయన్నట్టుగా ఈ జగత్తంతా బయట ఉంది అని వీడు భ్రమపడుతున్నాడు బయట లేదయా ఈ తోలుబొమ్మ నువ్వు కాదు ఆ తెలివి నువ్వు ఇప్పుడు చెప్పు నీ తెలివి బయట ఏమైనా ఉందేమో చెప్పు ఏమీ బయట లేదు అంతా తెలివిందే అంతర్గతమై ఉన్నది ఓం పూర్ణ